ఉత్తమోత్తమైన లోకం అంటే ఇంకో పై ఇంకేం లేదు కదా కాబట్టి కొన్ని అక్కడ ఏదైనా ఒక లెవెల్ పెంచుతా ఉంటే అక్కడ పెంచేందుకు లేదు కొని ఎక్కువ కాలం ఉంటాడంటే ఈ సెకండ్ క్లాస్ వాడే కల్పాంతం వరకు ఉంటాడంటే ఇంకా అంతకంటే ఎక్కువ కాలము లేదు కాలం ఎండైపోయింది అక్కడికి మళ్ళీ మానవ లోకంలో తిరిగి పుట్టినప్పుడు శుచీనాం శ్రీమతాం అనేస్తే ఇంక ఇంతకంటే ఉత్తమమైన గృహము లేదు ఇటువంటి స్థితిలో సెకండ్ క్లాస్ కంటే ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ క్లాసే ఎలా ఉంటుందా అని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే కొంచెం ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్ వదిలిపెట్టి సెకండ్ క్లాస్ అంటే ఆ ఇంప్రూవ్మెంట్ చేసి ఫస్ట్ క్లాస్ అనొచ్చు మనం సాధారణంగా రైల్లో ఎలా ఉంటుందంటే చెక్కల మీద కూర్చుంటే సెకండ్ క్లాసు ఈ కొబ్బరి పీచుతో చేసినటువంటి పరుపు మీద కూర్చుంటే ఒక క్లాసు థర్డ్ క్లాసు చెక్కల మీద పూర్వం ఉండేది కేవలం వుడ్ పీసులు అయితే థర్డ్ క్లాసు ఇప్పుడు మీకు తెలుసో తెలీదు మేము ఎరుగుదాం థర్డ్ క్లాస్ మీలో చాలామందికి తెలుసు యంగ్ పీపుల్కి తెలీదు సెకండ్ థర్డ్ క్లాస్ అబాండన్ చేశారు సో జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు మధు దండావతే ఒక ఆయన ఉండేవారు ఆయన థర్డ్ క్లాస్ అబాండన్ చేసి సెకండ్ క్లాస్ పెట్టారు ఈ థర్డ్ క్లాస్ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఇది ఇదేమో అవమానం చేసినట్టుంది అని నో థర్డ్ క్లాస్ ఓన్లీ సెకండ్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి జనతా క్లాస్ అని పేరు వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం మెత్తగా కూర్చుంది వేయండి అని కొబ్బరి పీచుతో చేసినటువంటి ఒక మెత్త ఒకటి పెట్టీ అలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్లాస్ అంటే కొంచెం దత్తమైనటువంటి డన్ లప్పు పిల్లోలాగా అది వేస్తే అది ఫస్ట్ క్లాస్ అనే అలాగే ఇప్పుడు అలాగే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయితే తేడా చూపించాలి కదా సెకండ్ క్లాస్లోనే డన్ లప్పు పెట్టేస్తే ఇంక ఫస్ట్ క్లాస్ వాడికి మీరు ఏం తేడా ఇక్కడ అలాంటి ఇబ్బంది వచ్చింది ఇక్కడ సెకండ్ క్లాస్ వారికి టాప్ మోస్ట్ చూపింగ్ చేస్తే ఇంకా ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టు ఏం చూపిస్తారు ఏం చూపిస్తారో మీరే చూడండి అథవా యోగి నామే వాలే భవతి ధీమతాం ఈ ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టు చెప్పారు అథవా అండి అదర్ హ్యాండ్ ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టు ఏమవుతుంది ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు డైరెక్ట్గా మళ్ళీ మనిషిగా పుట్టేస్తాడు ఇంకా హెవెన్ స్వర్గలోకానికి వెళ్ళడం అక్కడ కల్పాంతం వరకు భోగాలు అనుభవించడం ఉండదు డైరెక్ట్గా మళ్ళీ మానవుడిగా పుట్టేస్తాడు అయితే దీనికైనా ఫస్ట్ క్లాస్ కంటే సెకండ్ క్లాసు బాగున్నట్టుందే చాలా చిత్రంగా ఉందండి ఈ ఫస్ట్ క్లాస్ కంటే సెకండ్ క్లాసులు బాగున్నట్టుంది కదా అంటే అలా అనిపిస్తుంది లోక దృష్టి శాస్త్రదృష్టి ఏమిటంటే ఇప్పుడు వాడు హెవెన్ కెందుకు వెళ్ళాడు అంటారు త్యాగం చేస్తున్నాడు కర్మఫల త్యాగం చేసిన వాడు కర్మాలకి ఫలం ఏమిటి హెవెన్ కర్మఫల త్యాగం చేసి మళ్ళీ హెవెన్కి వెళ్ళేడంటే అర్థం ఏంటండి అంటే ఏమిటి వీడు కర్మఫల వాసనా త్యాగం చేయలేదనమాట ఇంకే సంకల్పంలో చెప్పేప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ అన్నాడే కానీ అంతా శ్రీకృష్ణుడికి ఇచ్చిస్తే మనకేం మిగిలిందని ఇంకా చిన్న వాసన లోపల ఉండిపోయింది అంటే త్యాగం కంప్లీట్ కాలేదు కర్మఫలం హెవెన్ కర్మఫల త్యాగం ఇన్కంప్లీట్ అంటే లేటెస్ట్ డిజైర్ ఉండిపోయింది వీడి మనస్సులో డిజైర్ రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి ప్రకటము ప్రకట రూపంగా ఉంటుంది నాకు ఇది కావాలి అంటే అది ప్రకట రూపం ఏమండి ఇప్పుడు నాకు మిఠాయి కావాలి తెచ్చిపెట్టండి అన్నాడనుకోండి అది ఫెస్ట్ డిజైర్ కడుపులో మిఠాయి ఏమన్నా మీరు మిఠాయి తింటారంటే అబ్బాయి వద్దండి అంటాడు అంటే త్యాగం చేశాడు కానీ మనస్సులో అరే అరే వద్దనకుండా ఉండాల్సిందేమో వద్ద అనేసాము మొహమాట పడ్డాడు అనమాట మొహమాట పడ్డాడంటే త్యాగం చేసాడు పాపం కానీ ఆ వాసన మనస్సులో పెట్టేసుకున్నాడు అందులో మిఠాయిలు వడ్డిస్తున్నాడు నేను కూర్చున్నాను అక్కడ పెద్దాయిలు కూర్చున్నారు ఆయన ఒడ్డించుకుంటూ వస్తున్నాడు ఓ మిఠాయి వేసి ఇంకో మిఠాయి వేయమంటారా అని అడిగాడు ఆయన ఇంకోటి వేమంటారా సహా స్వామీజీ అని అడిగాడు అడిగితే వద్దు అని కోపంగా కళ్ళు రూమ్ చూసి వద్దని గట్టిగా చెప్పాడు ఇప్పుడు అలా చెప్తే మతజాతగా ఉంటుందని నేను అంత గట్టిగా చెప్పట్లేదు వద్దు ఆయనకి చాలా కోపంగా చెప్పాడు ఆయన ఏమిటండి వద్దని మెల్లగా చెప్పకుండా అంత కోపంగా చెప్తున్నారు ఏంటి అని అతను కోప్పడబోయాడు నేను నన్ను కోప్పడకాయా అతను వద్దని కోపంగా చెప్పింది నీకు కాల్ది ఇది నాకు అడ్రస్ ఇస్తుంది అది లేరు అల్లరా వెరీ అడ్రస్ టు హోమ్ అన్నది హింస అంటే లోపల తినాలండి ఇంకో మిఠాయి కానీ తన మీద తనే కోప అలా ఇంకా ఇంకా ఎందుకు ఓ మనసా ఇంకా ఎందుకు నువ్వు ఇంకోటి కావాలంటున్నా అని మనసు మీద కోప్పపడుతున్నాడు ఆయన అది దమ్ముని పైపు వచ్చేసింది నిన్ను కాదు అనుకుంటా తనలో తాను అనుకుంటున్నాడు ఓహో అలా కానీ పాప ఒకటను నేను చదివి చెప్పాను అలాగా సో ఆ విధంగా వద్దని అన్నాడే కానీ మనస్సులో వాసన ఉండుతుంది అలాగే నేను శ్రీకృష్ణుడు ఈ స్వర్గం అది ఏం పెట్టుకోకుండా కర్మలను చేసుకోమన్నాడు నాకు స్వర్గం అక్కర్లేదు ఏమక్కర్లేదు నేను స్వర్గ కర్మ ఫల త్యాగం చేసేసి నేను కర్మానుష్ఠానం చేస్తున్నాను అని అన్నాడు చేసేదే గాని ఇంకా స్వర్గం మీద అభిమానం పోలేదు అందుకోసం యోగ భృష్టుడు అయ్యాడు లేకపోతే అసలు యోగ భ్రుష్డు అయ్యి ఉండేవాడు కదా ఆ లేటెంట్ డిజైర్ స్వర్గం కోసం మిగిలిపోయింది కనుక స్వర్గానికి వెళ్ళి అప్పటికి ఆ డిజైర్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు అప్పుడు మళ్ళీ వచ్చి శుచీనామ శ్రీమతాంగేహే జన్మించాడు అంటే ఇప్పుడు ఈ స్వర్గం ఏమిటనమాట ఇది ఒక ఆటంకము స్వర్గాన్ని ఆటంకంగా చూస్తాం తప్ప పైగా ఇంకో ఆటంకం శ్రీమంతుల పుట్టడం ఇంకో ఆటంకము ఎందుకంటే శ్రీమంతుల గృహంలో పుడితే వాడు పుట్టుక నుంచి భోగాలకు అలవాటు భోగాలకు అలవాటు పడ్డాడంటే ఆ భోగవాసనలన్నీ వీడికి దృఢమై కూర్చుంటాయి పదహారేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేపటికి ఇప్పుడు యోగాన్ని మళ్ళీ ముందుకు తీసుకు వెళ్ళాలంటే ఈ పదహారేళ్ల జీవితంలో దృఢమైన భోగవాసనలన్నిటినీ మళ్ళీ క్షాళన చేయాల్సి ఉంటుంది ఇట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇది పనిష్మెంట్ స్వర్గానికి వెళ్ళడం పనిష్మెంట్ అలా వెళ్ళి ఇలా రావడం కాకుండా అక్కడ కొంతకాలం ఉండడం పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చేపుడు మళ్ళీ శ్రీమంతుల కొంపలో పుట్టడం పనిష్మెంట్ అంచేతనే ఇన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని సెకండ్ క్లాస్ యోగి అని అన్నారు యోగ భ్రష్టుడు అన్నారు సెకండ్ క్లాస్ యోగ భ్రష్టుడు ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు అంటే ఏమిటి డిజైర్స్ లేవు వాసనలు లేవు ఏమీ లేవు కేవలం ఒక్క పిసరంతా లేశమంత ప్రారంభం అడ్డుపడి ఇంకో జన్మ వచ్చిందంటే ఆ ఇంకో జన్మ ఎటువంటి జన్మ వస్తుందంటే భగవాన్ రమణ మహర్షిని దృష్టాంతంగా ఎక్కడో పుట్టాడు ఓ సామాన్యమైన కొంపలో పుట్టాడు ఓ పదేళ్ళు ఉన్నాడు అక్కడ విధిలిబెట్టి వెళ్ళిపోయి తపస్సు చేసుకుని మోక్షం ఉంటుంది ఆ పుట్టడం పుట్టడం అదే రమణ మహర్షి ఓ కోటీశ్వరుడిలో పుట్టాడు అనుకోండి అంత తేలిగ్గా బయట పడగలుగుతాడా పల్లె కాబట్టి దరిద్రుల కొంపలో పుడతాడు అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అని శ్రీకృష్ణుడు అన్నాడు ఇప్పుడు దరిద్రులనే మాట నేపట్టుకొచ్చాడు అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చా భాష నుంచి పట్టుకొచ్చా అసలు శ్లోకంలో లేని దరిద్రులు నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు అని మీరు అనొచ్చు అంటే ఎందుకంటే దరిద్ర శబ్దం ఎవరికి ఇష్టం ఉండదు ఓన్లీ వర్ టు లిజండ్ టు ఇట్ ఏమంటే దరిద్ర శబ్దం ఇష్టం లేదు అంటే అర్థం అది వైరాగ్యానికి చిహ్నమా లేకపోతే వైరాగ్యానికి లోటా చెప్పండి మీరు చెప్పండి వైరాగ్యానికి లోటు అవుతుంది కాదు మరి దరిద్ర శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉంది గీతలం ఎలా ఉంది అథవా అంటే ఈ ఆపోజిట్ దేనికి ఆపోజిట్ సుఖీనాం శ్రీమతాం కపోజిట్ సుఖీనాం శ్రీమతాం కపోజిట్ ఏమిటవుతుంది ధీమతాం దరిద్రాణం యోగినాం అవుతుంది కాబట్టి ఈ హెవెన్కి వెళ్ళడం అనే ఆటంకం లేదు అక్కడ భోగాలను అనుభవించడము మళ్ళీ వాటిని బట్టి ఆ భోగ వాసనల్ని క్షాళన ఆ సమస్య లేదు మళ్ళీ శ్రీమంతులు ధనవంతులు ఇంట్లో పుట్టి అక్కడుండే భోగవాసన నుంచి బయటపడాల్సిన ఇబ్బంది అదేమీ లేదు డైరెక్ట్ డైరెక్ట్గా దరిద్రుల అంటే సంపన్నులు కానివారు సింపుల్ అండ్ సింపుల్గా ఉండే వాళ్ళ కొంపలో పుడతారు ఇటువంటి అలాగనే ఓ పాకలో పుట్టేస్తే సరిపడదు ఆ పాకలో వీడితో ఒక యోగీశ్వరుడు కొంపలో పుట్టాలి పాక వస్తే జ్ఞానం వచ్చేది పాకని బట్టి జ్ఞానం రాదు అయితే బిల్డింగ్ని బట్టి ఆగిపోదు ఆ పాటలో ఓ గృహస్థు ఉన్నాడు ఆ గృహస్థి యోగి ఆయన భార్య మహాపతివ్రత వాళ్ళ కొంపలో పుట్టాడు వీడు వెళ్ళి ధీమతాం యోగినాం అథవా పదం చేత దరిద్ర అనే పదం వచ్చింది యోగులు అంటే జ్ఞానులు అని అర్థం జ్ఞానుల కొంపలో పుట్టాడు ఉండక వాక్యం ఉన్నాడు నా అస్య అబ్రహ్మవిత్ కులే లాస్ట్లో ఉంది ఎవడైతే బ్రహ్మజ్ఞాని ఉంటాడో వాడి కొంపలో బ్రహ్మజ్ఞానంటే సన్యాసం కానక్కర్లే గృహస్థ అవ్వచ్చు ఇప్పుడు వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని సో బ్రహ్మజ్ఞాని యొక్క గృహంలో సంతానం కలిగినప్పుడు ఆ సంతానము బ్రహ్మవేత్త కానివాడు బ్రహ్మజ్ఞాని గృహంలో పుట్టడు అని ఉండకపోనిషత్తులో ఒక మహాఫలం కింద వర్ణించారు కాబట్టి అటువంటి బ్రహ్మవేత్త అయినా వాళ్ళ గృహంలో పుడతారు బ్రహ్మవేత్తలు అలాగే సంపన్నులు కాదు సింపుల్ పీపుల్ దరిద్ర శబ్దానికి అర్థం ముష్టి కాదు సింపుల్ పీపుల్ దే ఆర్ నాట్ వెల్ టు పీపుల్ సింపుల్ పీపుల్ కానీ తృప్తిగా ఆనందంగా హ్యాపీగా జీవిస్తారు సింపుల్ పీపుల్ ఇంత మూటక్కర్లా మనిషి జీవితానికి ధర్మరాజు గారు అన్నారుసారి శాంతి పర్వంలో మనిషి బతకడానికి పట్టేడు అన్నంశాలు అన్నాడు ఆయన ఎంత కావాలి ఈ పృథ్వీ సామ్రాజ్యం అంతా మనం భోగించాలా పట్టేడు అన్నంశాలు అన్నాడు ఆయన ధర్మరాజు అన్నాడు కాబట్టి సో శ్రీమంతులైపోన కల్లా సింపుల్ పీపుల్ ఇంట్లో జన్మిస్తాడు కానీ వాళ్ళు వాళ్ళు యోగిన యోగులు అంటే జ్ఞానులు ఎటువంటి యోగులు ధీమతాం యోగిన ఆ అనే విశేషణం ఎలా అయితే శ్రీమతాంకి సుఖీనాం అనే విశేషణం ఉన్నదో అలాగే ఇక్కడ యోగినామకి ధీమతాం అనే విశేషణం ఉన్నది ఇప్పుడు కూడా విశేషణం వ్యావర్తకం అవుతూ ఉంటుంది అంటే యోగులలో ధీమంతులు కాని యోగులు కూడా ఉన్నాయన్నమాట అంటే మూర్ఖ యోగులు అంటారు ఆసనం బాగా వేస్తాడు ప్రాణాయామాలు బాగా వేస్తాడు ఇలాగ బీసుపోయి కూర్చుంటాడు అరగంటసేపు కానీ కళ్ళు తెరిచి అడిగి ఏమీ తెలియదు ఆసనాలు వేయడం ప్రాణాయామం చేయడం తప్ప ఇంకా ఏమీ తెలియదు అని మూర్ఖయోగి అంటారు మూర్ఖయోగి కొంపలో పుట్టారనుకోండి మీరు కూడా ఆసనాలు వేయడం నడువు బాగా ఉంచడం జాతనం అవుతుంది ఇంకంతకు మించి ఇంకేం చేత కాదు నడువు ఉంచేస్తే మోక్షం వస్తుందా నడువు ఉంచడం మంచిది పొట్ట పెరగకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అవన్నీ మంచిది ఆల్ ద సో ఆల్ ఈస్ వెల్ ద డెన్స్ వ్యాలీ అని ఒక యోగుల యొక్క చాకట ఒకటింది కాబట్టి నడువు వంగడం అదంతా మంచిది కానీ వీడు మయూరాసన మయూరాసనం అని ఆశలో ఒకటి ఉంది టాప్ పిటీ అయితే తెలియదు సో మయూరాశలో ఐదు నిమిషాలు వీడు వేస్తాడు కాబట్టి వీడికి మోక్షం వచ్చేసిందని అలా రాదు మయూరాసనం వేస్తే ఏమైంది ఆత్మతత్వం తెలియనా అది ముఖ్యం కాబట్టి మూర్ఖయోగి ఇంట్లో పుడితే ఉపయోగం లేదు ధీమతాం యోగినాం ధీమతామంటే జ్ఞానవతాం జ్ఞానము కలిగిన యోగులు ఇంట్లో పుడతాడు ఇంకా అసలు ఆటంకాలు ఏం లేవు హెవెన్ ఆటంకం లేదు సంపదల ఆటంకము లేదు ఇంకా ఫ్యాస్ వెంటనే మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళిపోతాడు అదే చర్మ జన్మ దానికే దృష్టాంతంగా భగవాన్ మహర్షిని వారిని చెప్పచ్చు సో ఇప్పుడు ఈ రెండు జన్మలలో శుచీనాం శ్రీమతాంగేహే ఒక జన్మ ధీమతాం యోగినాం గృహే రెండవ జన్మ ఈ రెండింటిలో ఏది గొప్పదని అనిపిస్తోంది మీకు రెండవదే గొప్పది మొదటిది కాదు లోక దృష్టికి శాస్త్రదృష్టికి ఎంత తేడా ఉందో చూసారా అంచేతనే ఈ రెండవ జన్మ మొదటి జన్మతో పోలిస్తే మరింత కష్టమైనది అని అంటున్నాడు ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం దరిద్రులు అంటే పెద్ద సంపన్నులు కాదు జ్ఞానము కలిగిన యోగుల కొంపలో పుట్టి ఆ యోగ సాధనని ముందుకు తీసుకుపోవడం అనేది ఏదిగలదో ఈ జన్మ ఏదిగలదో ఈ జన్మ అత్యంత దుర్లభమైన జన్మ అని చెప్తారు కాబట్టి ఎవరైనా బేద కుటుంబంలో పుట్టి ఆ బేద కుటుంబంలో పండిత కుంభ వంశంలో పుట్టి సాధారణంగా అలా పుట్టిన వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ప్రారంభం కాలిపోయి ఇక్కడ పుట్టాం అంచేతనే మనకేమో సుఖాలు భోగాలు ధరాలు అవి లేవు ఎంతసేపు ఒక సంభావనలు ముష్టి తప్ప ఏమి పోగాలేం లేవు పైగా వాళ్ళందరూ ఎంఎస్సీలు పీహెచ్డీలు లేకపోతే ఇంజనీరింగ్లు కంప్యూటర్ ఇంజనీరింగ్లు అన్ని చదివేసుకుంటున్నారు మనం ఏమోసే పోంటూ వేదం వల్లించుకోవడం తప్ప మన ప్రారంభం ఇలా అయిపోయిందని అనుకుని దుఃఖపడుతూ ఉంటారు జనులు అసూ కూడా పడతారు అది లోక దృష్టి అలా ఉంటుంది కానీ శాస్త్రదృష్టి ఎలా ఉంది అబోబ్బో అలా అనుకోక అది చాలా దుర్లభమైన జన్మ చాలా గొప్ప పుణ్యమైన నిన్ను చూసి వాళ్ళు అసూపడాలి అంటే శాస్త్రదృష్టి ప్రకారం వేద కొంపలో పుట్టి వేదం చదువుకుంటున్న వాడిని చూసి కోటీశ్వరుల కొంపలో పుట్టి ట్రిపుల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసేటువంటి కుర్రాడు అసూపడాలి వాడిని చూసి వీడు అసూపడాలి కానీ లోక దృష్టి ఎలా ఉంది ఈ వేదం చదువుకున్న ఇంజనీరింగ్ చదువుతున్న వాడిని చూసి అసూ ఉంది అంత రాంగ్ మీరు ఇంజనీరింగ్ చదివేసి ఏదో ఎత్తికి ఎత్తుకుంటాడని వాడి అభిప్రాయం అలా భ్రమ తప్ప అది ఏమీ లేదు అల్టిమేట్గా జీవితంలో మీరు ఎంత డబ్బు పోవేశారన్నది ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ కాన్సీక్వెన్షియల్ నేను టొరాంటోలో ఓ జంతులు మన్నను కలిశాను మంచి ఆయనతో ఏదో కొంత డబ్బుకి సంబంధించిన ప్రస్తావం ఏదో వచ్చింది డబ్బు ఏదో ఇలా వసూలు చేస్తున్నారో ఖర్చు పెడుతున్నారో ఇలా వచ్చింది ఆయన ఓ మాట అన్నాడు పైసాతో అని ఆయన స్టేట్మెంట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు చేస్తూ ఉంటాడు కానీ ఆయన ఏమన్నా స్వామీజీ పైసల గురించి అసలు మీరు ఏం చెప్పకండి మీరు ఎందుకంటే పైసాతో కూర్చుమీ పైసలు అది ఏమీ లేదు దానికి ఏమి విలువ లేదు విచ్ ఈస్ వెరీ ట్రూ సో ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆ దిశలో మనం అడుగులు వేయాలి ఆ దిశలో అడుగులు అంటే ఏంటి మొదటి అడుగు వైరాగ్యం రెండో అడుగు వివేకం అదిశలో అడుగులు వేయాలి ఇవి ఏమైనా ఉన్నాయా మీలో యు కౌంట్ ఇట్ దానికి ఏదైనా కొంత కౌంట్ వేసుకోండి ఇవేం లేవండి మా దగ్గర మోట ఉందంటే హీప్ ఇట్ అసే దానికి వాల్యూ లేనే లేదు హూ విల్ కేర్ ఫర్ యువర్ వెల్త్ అది అలాగనవాలి అటువంటి వైరాగ్యం ఉండాలి సో నా విషయభోగో భాగ్యం శంకర భోగం పాటు ఈ విషయ భోగాలు ఇది అసలు భాగ్యం కానే కాదు చాలామంది ఏమనుకుంటారు వాడు విషయ భోగాలు నన్నీ అనుభవిస్తున్నాడు కనుక వాడు భాగ్యవంతుడు అనుకుంటాడు వాడేం భాగ్యవంతుడు కాదు ఆ భోగ వాసనలు వాడిని గట్టిగా పట్టుకుంటాయి దాని నుంచి వాడు బయటపడాలంటే తల్లకిందుగా తపస్సు చేయాలి మనకు అంత భోగాలు లేవు అంత వాసనలు లేవు మనం తేలిగ్గా బయటపడగలుగుతాం సో ఇదే శ్రేష్టము అని కుచారా శాస్త్ర దృష్టి ఎలా ఉండవు ఈ దృష్టితో మీరు ఆలోచించి నాకు బాగా మూట కావడం కోసం పూజలు అవి చేస్తున్నాను అంటే వాడిని ఏమనాలంటారు మీరు అసలు వాడిని తెలివైన వాడు అనాలంటారా మూర్ఖుడు అనాలంటారా చూడండి శాస్త్రం యొక్క దృష్టి ఎలా ఉంటుంది లోకంలో మీకు వాతావరణం ఎలా ఉంటుంది సో చాలా విదూరంగా ఉంటుంది శ్రీమంతుల నుండి శుచిశబ్దానికి అర్థాన్ని ఒక మహాత్ముడు బాగా వ్యాఖ్యానం చేశారు ఆ సుఖి అనే దానికి నాలుగు అర్థాలు ఉన్నాయి దాంట్లో నాలుగు ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నారు ఒకటి ఆ ధనము ధర్మబద్ధంగా సంపాదించిందయ్యి ఉండాలి రెండు ఇతరుల దగ్గర నుంచి తెలిసి కానీ తెలియక కానీ అన్యా అన్యాయంగా లాక్కున్నటువంటి డబ్బు దాంట్లో కలిసి ఉండరాదు అదే చెప్పినట్టే అయింది అదే ఇంకోసారి ఏదో ఒకటి రెండు నెలలు మొత్తం మీద ఓవరాల్ అదే స్పిరిట్ మూడు ఆ డబ్బు మీద కూడా ఆసక్తి ఉండకూడదు దాని మీద ధర్మబద్ధంగా న్యాయార్జితమైన ధనం మీద ఆసక్తి ఉండరాదు అలా ఉంటారు మహాత్మ ఉదాహరణకి పుల్లారెడ్డి గారు ఆయనకు వచ్చిన సంపాదనలో యాభై దానం చేసేసి వర్క యాభై శాతం జస్ట్ దానమే అంటే అంత నిరాసక్తంగా ఉండేవారు మీరు ఆలోచించుకోండి ఎంత కష్టం ధనం మీద ఆసక్తి లేకపోవడం చాలా కష్టం అదేం సామాన్యమైన విషయం కాదు నాలుగు ఈ సంపద మన భోగాల కోసం ఉన్నది కాదు ఇది భగవంతుడు ఇచ్చాడు భోగించమని ఇవ్వలేదు ఈ సంపదతో ధర్మకార్యాలు చేయమని ఇచ్చాడు ఈ నాలుగు లక్షణాలు కనుక ఉంటే అది శుచీనాం శ్రీమతాం అనే మాటకి ఆ డిస్క్రిప్షన్కి ఫిట్ అవుతుంది అని చెప్పారు కాబట్టి దానితో పోలిస్తే ధీమతాం యోగినాం దుర్లభతరం అని అన్నారు శుభ్రము హాషతరలేమంటారు అథవా శ్రీమతాం కులాదన్యస్ యోగినామే దరిద్రావతి ఈ అథవా అనేది ఇది సర్వనామిది అంటే ప్రొనౌన్ అంతకు ముందు దానికి అపోజిట్ అని అర్థం దానికి అథవా నువ్వు ఇటు వెళ్ళు అథవా అన్నదంటే అర్థం ఏంటి ఈ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళమని అర్థం వస్తుంది అథవా అంటే అది కాబట్టి ఇప్పుడు దేనికి అథవా శ్రీమతాం కులాత్ అన్యస్మి అథవా అంటే ఇంది ఆపోజిట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ పైన చెప్పింది దానికి పైన ఏం చెప్పాడు శ్రీమతాం కులే అని చెప్పాడు దానికి ఆపోజిట్ శ్రీమతాం కులే సంపన్నుల గృహమునకు ఆపోజిట్ ఏమిటి దరిద్రాణం దరిద్రులు అలా పుట్టుకొచ్చారు దరిద్రులు అథవా అనే పదానికి దరిద్రానాం అని అర్థం యోగినాం అనే పదం శ్లోకంలోనే ఉంది యోగినామేలా అంటే పెద్ద సంపన్నులు కాదు కానీ జ్ఞాన అలా ఉంటారు కొంతమంది మహాత్ములు పెద్ద సంపన్నులేం కాదు కానీ ఆ జ్ఞానము తునికి ఉంటుంది అలాంటి మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండడమే మహాపుణ్యం ఇంకా వాళ్ళ పంపలో ఇంకా వేరే చెప్పాలా యోగి దరిద్రావతి జాయతే ధీమతాం బుద్ధిమత సో మూర్ఖ యోగులని కాకుండా బుద్ధిమంతులైన యోగులు బుద్ధిమంతులైన యోగులు అంటే ఇంటెలిజెంట్ కోషించు బాగా ఉన్నారని కాదు అర్థం జ్ఞానులైన యోగులు అని అర్థం ఇంటెలిజెన్స్ ఉండాలి కొంతమంది మూర్ఖంగా ఉంటారు బండ బండస్వాధ్యాయుల్లో ఉంటారు వాళ్ళకి ఏం చెప్పినా బుర్రలోకి ఎక్కదు అలాగే ఉపయోగం లేదు అటువంటి వాళ్ళు ఏదైనా కర్మలు చేయడానికి ఉపయోగపడతారు తప్పిస్తే తత్వాన్ని తెలుసుకుని మీరు పనికిరారు కాబట్టి బుద్ధిమంతులైనటువంటి యోగుల యొక్క గృహంలో జ్ఞానుల గృహంలో జన్మిస్తారు దీనికి భాగవతంలో ఒక కథ ఉంది మీరు వినే ఉంటారు ఈ సందర్భంలో చెప్పాలి ఈ సందర్భంలో చెప్పకపోతే ఇంకా ఆ కథ ఇంకో సందర్భంలో నేను చెప్పడానికి వీలుండదు అది చెప్పాలి అవి కడుపులో పోట్లు కథ చెప్పకపోతే కాబట్టి ఆ కథ చెప్పాలంటే ఇప్పుడే చెప్పాలి అది దాన్ని జడ భరతోపాఖ్యానము అని అంటారు భాగవతంలో ప్రసిద్ధమైన కథే దాంట్లో భరతుడనే మహారాజు భరతుడనే ఓ మహారాజు ఉంటాడు భరతుడు అంటే ఈ భరత శబ్దంలో మహారాజు చాలా మంది ఉన్నారు ఈయనో మహారాజు ఈయన పేరు మీదే భారతదేశం అని వచ్చిందని కూడా రాశారు దాంట్లో ఈ భరతుడే సో దుష్యంతుడు ఆ భరతుడు కాదు దుష్యంతుని పుత్రుడు భరతుడు అది ఆ భరతుడు కాదు ఈయన ఈయన ఇంకో భరతుడు వాటెవర్ ఈ భరత మహారాజు గొప్ప జ్ఞాని గొప్ప సంపన్నుడు మహారాజు రాజ్యాన్ని చక్కగా ధర్మబద్ధంగా పాలించి పెద్ద వయస్సు తర్వాత ఆ సంప్రదాయాన్ని బట్టి కొడుక్కి రాజ్య పట్టాభిషేకం చేసేసి ఈయన వెళ్ళిపోతాడు వానప్రస్థాశ్రమం పూర్వం ఉంది ఇప్పట్లాగా మనవాళ్ళు మనవరాళ్ళు అంటూ అలా పట్టు కూర్చునేవాళ్ళు కాదు వాళ్ళు ఉన్నమాట చెప్తున్నాను నన్ను మీరు మరోలా అనుకోకండి వాళ్ళు ఏం చేసేవారంటే ఇంకీ మనవాళ్ళు మనవరాళ్ళు అలా పట్టు కూర్చుంటే ఇంకా సంసారం మరింత పెరిగిపోతుంది ఇప్పుడు మనవాడినేమో కాన్వెంట్లో దింపి రావాలంటే ఇంకా వాడు భగవద్గీత ఎప్పుడు చదువుతాడు ఈ మనవాళ్ళ కాన్వెంట్లతో వీడు బతుకు తెల్లారిపోతుంది కాబట్టి అది పద్ధతి కాదు పూర్వం వాళ్ళు అదే గృహస్థిగానే జీవితాన్ని ముగించకూడదు వానప్రస్థాశ్రమంలోకి మనం వెళ్ళిపోవాలి అంటే మహాత్ములని ఎవరన్నా ఆశ్రమోళ్ళు మనవాళ్ళు వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాలం ప్రవాహంతో మనమేమో ఎవరినైనా మహాత్ముల్ని పట్టుకుని శాస్త్రాన్ని చదువుకుని తపస్సు చేసుకుని ధ్యానం చేసుకుని అలా ఉండాలి సో వాళ్ళు అలా ఉండేవారు సో ఆయన కొడుకు పట్టాభిషేకం చేసేసి ఆ కొడుకు కొడుకు గుట్టిదాకా అక్కడే వేలాడకుండగా అడవికి పోయి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తపస్సు చేసుకుంటే ఆ జన్మలోనే ఆయనకి మోక్షం జ్ఞానం మోక్షం రావాల్సిన మాట అయితే ఏమైంది ఒక ఆయన స్నానం చేస్తున్నాడు నదిలోనూ ఆ స్ట్రీమ్ అంటే ప్రవాహానికి పైన ఒక గర్భిణీ అయిన లేడీ మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు ఈ లోపల దూరంలో అడవి దూరంలో అడవిలో సింహం నాదాన్ని చేస్తుంది సింహనాదం సింహనాదం అది అలా వర్ణిస్తారు సో అది గాండ్రిస్తుంది అన్నమాట ఆ శబ్దం వింటే భయం వేస్తుంది ఆ శబ్దం విని ఆ లేడీ కాలు జారి దానికి ప్రసవం అయిపోతుంది అక్కడ ఆ భయానికి ప్రసవం అయిపోతుంది సో లేడీ పుడుతుంది ఈ పెద్ద లేడీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఎక్కడికో పోతుంది తర్వాత గట్టి తీరుకు వచ్చిందని తర్వాత అడవిలో ఎక్కడో ప్రాణం పెంచిందని రాశారు ఈ చిన్న లేడి పిల్ల ఈ ప్రవాహంలో ఈయన స్నానం చేసుకుంటే ఈయన కంటపడుతుంది దాన్ని తీస్తాడు తీసి రక్షిస్తారు రక్షించాలి కదా మరి దాన్ని అలా ఉద్ చచ్చిపోతుంది పెద్దలేడి ఏదగలదు కానీ అప్పుడే పుట్టిన లేడీ పిల్ల అదేమిది దాన్ని ఆశ్రమానికి తీసుకొస్తారు ఇంకా ప్రారంభం కుక్కను పెంచడం ఉంటారు మనవాళ్ళు కుక్కను పెంచితే ఆఖరికి మీరు కుక్కకి ఆహారం ఏర్పాటు చేయాలి నాకు తెలుసు మాకు అతను ఉండేవాడు మీ మహానిష్టాపురుడు జపాలు తపస్సు బాగా విక్రీ చేస్తూ ఉండేవాడు అతను కుక్కను పెంచటామని ఒక అనుమానం కుక్కర్ కొంటున్నాడు ప్రెషర్ కుక్కర్ ఏమిటి ప్రెషర్ కుక్కర్ లేదా మీ ఇంట్లో అడిగారు ఉందన్నాడు మనం ఎందుకు కొంటున్నామంటే ఇది కుక్క కోసం కొంటున్నాను అహో కుక్క కూడా వేరే ప్రెషర్ నువ్వు వండుకున్న అన్నంలో రెండు మెతుకులు పెట్టచ్చు కదా దానికంటే అన్నం సరిపడం దానికి మరి ఇంకేమిటి అంటే మాంసాన్ని వండడం కోసం అంటే మాంసం వండి పెట్టాలన్నమాట కుక్క రామ రామ వీడు పరమనిష్టాగరిష్ఠుడు వేరే ప్రెషర్ కుక్కర్ కొని మాంసం కొనుక్కొచ్చి అది వండి దానికి పెడుతూ ఉంటాడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారిడో చూడండి ఈ కుక్కర్ పెంచడం అంటే సో అంటే మాంసాన్ని కూడా ఇంట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది అశుద్ధి అయిపోతుంది కుక్కను పెంచడం అంటే అయ్యా తమరు ఎవరైనా కుక్కను పెంచే వాళ్ళు ఉంటే బరువులో అనుకోకుండా ఏదో చెప్తున్నాను నా చేదస్తున్నా ఈ సన్యాసులు ఇలాగే చెప్తారని అనుకుని దాని గురించి ఆలోచించుకోండి అంతేగాని కంప్లైంట్ చేయటం దయచేసి సో ఈ మళ్ళీ కథలోకి వచ్చేద్దాం లేడీని పెంచాడు లేడీని పెంచడం అనగానేమి మనం లేడీని పెంచడం ఏమిటండి లేడీని పెంచుతాను పిల్లిని పెంచుతాను ఈశలకను పెంచుతాను ఇవన్నీ కూడా పద్ధతులు కావు చిలకను పెంచుతానంటే చిలకని కట్టే సెట్టే పెడతానని అర్థం చిలకని మీ ఇంట్లో మీరు పంజరంలో కట్టి పెడితే దానికి సంతోషంగా ఉంటుందా లేకపోతే దాని గూడొది కట్టుకుని అది ఆకాశంలో ఎగురుతో అప్పుడు సంతోషంగా ఉంటుందా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అది సంతోషం ముఖ్యం కాదు దాని సంతోషం ముఖ్యం అది స్వతంత్రమైన జీవి పరమేశ్వరుడు వాటికి వ్యవస్థను చేశాడు మీకు నేను స్టాండర్డ్ చెప్తాను ఎప్పుడైనా మీరు ఈ పిక్నిక్కి వాటికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు పెడతారు వైల్డ్ యానిమల్స్కి మీ ఆహారం పెట్టవద్దు అని పెట్టిన ఎందుకంటే మీరు కనుక మీరు తినే అన్నం కూర పచ్చడి ఈ ఆహారం వైల్డ్ యానిమల్స్కి పెడితే అది దానికి అలవాటు పడుతుంది ఈ టూరిస్టు దానికి పెడితే అది అలవాటు పడుతుంది అలవాటు పడితే వేటాడి తినే అలవాటు తప్పిపోతుంది అప్పుడు చచ్చిపోతుంది తిండి లేక ఆకలికి చచ్చిపోతుంది కాబట్టి మీరు వైల్డ్ యానిమల్కి ఈ వండిన కూర అన్నం పెట్టి మీరు ఉపకారం చేస్తున్నారా అపకారం చేస్తున్నారా అపకారం చేస్తున్నారు పెట్టకూడదు నేను ఎక్కడో పార్క్కి ఏదో ఏదో అలాస్ కాలం ఎక్కడో ఏదో ఒక నేచురల్ పార్క్కి వెళ్ళినప్పుడు నా దగ్గర బిస్కట్ ఏదో నేను పెట్టబోయాను పెట్టబోతాను ఎలా పెట్టదన్నా అనే బోర్డు చూపించారు దాని రహస్యం నేను అడిగి తెలుసుకుని ఆ పొరపాటు ఇంకెప్పుడు చేయలేదు అడిగి మనం పెట్టకూడదు అవి అవి గ్రే టేక్ కేర్ మీరు మనిషికి అన్నం పెట్టాలి కానీ వైల్డ్ యానిమల్స్ని పెట్టకూడదు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దే ఆర్ హ్యాపీ విన్ దే ఆర్ వైల్డ్ వాటిని డొమెస్టికేట్ చేయడంలో ఉండే తాత్పర్యం ఏమిటో నాకు తెలీదు ఈ మహర్షికి ఎందుకండి పునర్గృహస్థులు శ్రీమంతులు వాళ్ళగా డబ్బు ఖర్చు పెట్టడానికి ఉపాయాల కోసం ఇవి ఈ మహర్షికి అనవసరం కదా వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడికి ఈ లేడిని పెంచడం ఏమిటి ఆ లేడిని ఏం చేయాలి దాన్ని కొద్దిగా ఒకటి రెండు రోజులు కొంత గడ్డి మేసి దాకా దానికి ఏదో కొంత వ్యవస్థ చేసి తర్వాత మందలో గులేయాలి లేళ్ళ మందలో వదిలేస్తే మన పని అయిపోయింది లేకపోతే అసలు నన్ను అడిగితే ఆ ప్రవాహం నుంచి గట్టి మీద వదిలేస్తే సరిపడుతుంది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ లైఫ్ దానికి ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది ఫస్ట్ ఈయన పెంచుతాడు ఎనీవే టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ ఆ లేడు ఏం చేస్తుందంటే ఒక నెల రెండు అయిన తర్వాత లేళ్ల మంద కనపడుతున్నాం మంద కనపడితే ఆ లేళ్ల మందలో పెళ్ళిపోతుంది మనం కుక్కను పెంచుతాం వీధిలో వాకింగ్కి తీసుకెళ్తాం ఇది మన ఇంట్లో మెంబర్ అని మనం అనుకుంటాం ఈ లోపల వీధిలో దీనికో రెండు మూడు కుక్కలు కనపడతాయి అది వాళ్ళతో మెంబర్నని అదే అనుకుంటుంది ఇప్పుడు మీరేం చేస్తారు ఇది మన కుక్క అని మనం అనుకుంటాం అదే అనుకోదు అది ఉడితే తోకటించింది కాబట్టి అనుకుందని వీడు ఇంటర్ప్రెట్ చేయడమే తప్ప అది ఇంకో కుక్కను చూసి వెంటనే అటుపోతుంది అది ఇట్ రన్స్ టువర్డ్స్ దట్ సైన్ ఎందుకని దాని జాతి అది మనం దాంతో దానికి ఏదో పేరు పెట్టి జానీ జాకీ అనో ఏదో పేరు పెట్టి మనం ఫ్యామిలీలో మెంబర్ కింద ట్రీట్ చేస్తానంటే ఇట్ ఇట్ మే వర్క్ ఇన్ ఏ పర్టికులర్ వే బట్ ఇట్ డజంట్ వర్క్ ఆల్ ది వే ఎనీ వే దీస్ ఆర్ ఆల్ వల్డ్ థింగ్స్ సో ఈ లేడి వెళ్ళిపోయింది ఆ గుంపును చూస్తుంది ఆ గుంపులోకి వెళ్ళిపోయింది అంటే ఇది వైరాగ్యం క్లాస్ అలాగే ఉంటుంది మీరు పర్సనల్గా అప్లై చేసుకోకండి జనరల్ క్లాస్ అయితే సో వెళ్ళిపోతే ఈయన బెంగ పెట్టుకున్నాడు దాని గురించి అది లేడులో మందరూ కలిసిపోయి వెళ్ళిపోయింది అది ఇంకా మళ్ళీ వెనక్కి వస్తుందట వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఏదో కుక్క విశ్వాసము గల జంతువు వెనక్కి వచ్చిందని ఒకసారి చెప్పారు కుక్క సమాచారం లేరు లేడి ఇంక రాలేదు దాంతో ఈయన బెంగ పెట్టుకున్నాడు ఈ లోపల ఈయనికి దేహ త్యాగం చేసాడు అంటే ఏమైంది చూడండి ఒక బలీయమైన ఆటంకము వచ్చింది ఆసక్తి ఆసక్తి వద్దురా నువ్వు కన్న కొడుకు మీద కూడా ఆసక్తి పెట్టుకోద్దని శాస్త్రం చెప్తుంటే ఈయన లేడి పిల్లల మీద ఆసక్తి పెట్టుకున్నాడంటే ఈ ఆసక్తిని తగ్గించుకోవడానికి వదిలి పెంచుకున్నాడు దాంతో కానీ యోగం సిద్ధించలేదు దేహత్యాగం చేశాడు యోగ భ్రష్టు అయ్యాడు సెకండ్ క్లాస్ యోగ భ్రష్డా ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్డా అని చూస్తే ఈయన సెకండ్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్ కూడా ఈయన ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు కాబట్టి ఇంక హెవెన్ అవి లేవు ఈ పనిష్మెంట్ హెవెన్ ఈజ్ ఎ పనిష్మెంట్ ఇప్పుడు సాధువు భిక్ష చేసుకుని బతికే సాధువుకి పాఠం చెప్పుకుంటాడు భగవద్గీత క్లాసు ఎవరో భిక్షిస్తారా తినేసి రామరామ అనుకుంటూ పడుకుని నిద్రపోతాడు పొద్దున్నే లేచి ధ్యానం చేసుకుంటాడు వాడిని క్లాసు లేదు ఏమీ లేదు డూబాయ్లో ఒక ఎయిర్ కండిషన్డ్ హోటల్లో పారేసారనుకోండి ఆ హోటల్లో పారేసి బఫే మీరు వెళ్ళి భోజనం చేయండి అన్నారనుకోండి వీడు వెళ్తే అక్కడ యాభై ఆరు డిషులు ఉంటాయి ఒక్కడు కూడా వీడు నోట్లో పెట్టుకోలేడు అక్కడ ఏదో ఎగ్గో ఏదో ఇష్యూ చూస్తారు టేబుల్ మీద చూస్తే వీడికి వాంటొచ్చినంత పన అవుతుంది వద్దండి బాబు నాకు ఏంటి ఇష్యూ వద్దు నేను రూమ్లో కూర్చుంటాను మీరు ఏదైనా తీసుకొచ్చి ఇవ్వండి అంటే బ్రెడ్ చేసుకొచ్చి ఆ బ్రెడ్ తగిలి నీళ్ళు తగి వీడికి అది సుహమా పనిష్మెంట్ ఇట్ ఈస్ పనిష్మెంట్ ఐ డల్యూ ఈ హెవెన్ అలాంటి కాబట్టి ఈ స్టార్ హోటల్లో మీకు రూమ్ ఏర్పాటు చేస్తాము అంటే I will say, no, aray bhai, what is this? We don't want it. Tarawad me keema akada five star hotel lo ho bhojinam onte akar leedo five star hotel lo ho bhojinam neen cheenam. No. In the meantime, chala asukhi ga amangalanga onteun dey. Me intititkin niinzi, paappu allan desipet noo. Layakute noo uurko nene do bargaro nene tishkunt alikitee ni bargaro nene do, do shtamurna da nākumil bette seenu. So evithanga, e heaven is a punishment. ఆ పనిష్మెంట్ ఈయనకి లేదు అంటే ఈయన యోగా భ్రష్టాలో ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్ట ఈ వరకుడు ఆయన మళ్ళీ లేడీగా పుట్టాడు మరణించే టైంలో లేడీ సంస్కారాలు లేడీ గురించి స్మరిస్తూ లేడీ లేడీ లేడీ అని స్మరిస్తూ ఇంకేముంటుంది అదే అదే స్మరణకు మీరు ఏ వాసనని పెంచుకుంటే అదే స్మరణకు వస్తుంది మాకొక్క పిల్ల మాకు బాగా ప్రియమైన జంతువు అంటే అదే గుర్తు తెల్లవారు కళలో కూడా అదే వస్తుంది పొద్దున్నవగానే ధ్యానం చేసుకుంటే అది గుర్తుకొస్తుంది కాబట్ ఆ వాసనలు అలా ఉంటాయి కాబట్టి ఆయన మళ్ళీ లేడీ కానీ ఫస్ట్ క్లాస్ యోగ భ్రష్టుడు కదా కాబట్టి ఆ పూర్వజన్మ స్మృతి అలా మిగిలిపోయింది ఆయన ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు నేను మిగతా లేళ్లతోటి కలవను ఎందుకంటే కలిస్తే ఆసక్తి ఈ లేడీ నాకు ఫ్రెండు అని మళ్ళీ ఆసక్తి కాబట్టి సెపరేట్గా ఉండి వాడు గుంపులో కలిసి వాడుకాదు తర్వాత పచ్చి ఆకులు కొడికి తిని వాడుకాదు హింస రాలిపడిన ఆకులే తిన ఎంతకాలం పోతుంటాడు అలాగా కొద్ది రోజులకి ఆ లేడీ చచ్చిపోయింది అంతే ఇప్పుడు శుచీనాం ధీమతాం యోగి నాం గృహే ఒక యోగి గృహంలో పుడతాడు ఒక జ్ఞాని బ్రహ్మవేత్త యొక్క గృహంలో పుడతాడు పుట్టి ఆయన ఉపనయనం చేస్తానంటే ఉపనయనం ఎవరికి కర్మలు చేసి స్వర్గం కావాలన్నవాడికి కానీ నాకు అవేం అక్కర్లేదు నాకు ఆయన జీవన్ముక్తులు అయిపోయాడు ఇంకా పుట్టడం పెద్ద వయస్సు కదా బ్రహ్మణ అయిపోతాడు ఇంక మళ్ళీ ఉపనయం పెళ్ళి వివాహం పంశమనం సీమంతో ఇవన్నీ ఎవరికి సంసారికి కానీ జ్ఞానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి జాతకర్మ ఇవన్నీ ఎవరికి సంసారికి ఆయన ఉపనయనం కూడా చేసుకోలేదు గాయత్రి మంత్రం చెప్తాను రాదా అని తండ్రి పిలిచాడు నాకు అక్కర్లేదు ఈ రిమైండర్ జడవత లోకమాచరిత గౌడపాద కారికల్లో జడులా కనపడేవాడు తన జ్ఞానాన్ని ప్రకటించేవాడు కాదు అలా రహస్యంగా ఉండిపోయేవాడు అంచేత జడభరతుడు అని పేరు ఆ జడభరతుడు ఓసారి కాలవ మీద కూర్చుని ఉంటాడు ఏకాంతంలో అటువైపు రహుగణుడు అనే మహారాజు పల్లకీలో వెళ్తూ ఉంటాడు ఈ రహుగణ మహారాజు ఆయన సెకండ్ క్లాస్ యోగ భ్రష్టు ఆయన ఎందుకంటే ఆయన మహారాజు సంపన్నుడు కానీ ఆత్మజ్ఞానమునందు నిష్టగలవాడు కపిల మహా కపిల మహర్షి అవతరించినాడు శ్రీ మహావిష్ణువే కపిల మహర్షిగా అవతరించి ఆ సాంఖ్యాన్ని బో బోధిస్తున్నాడు అని విని ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అని ఆయన వెళుతున్నాడు మహారాజు కనుక పల్లకీలో వెళ్తున్నాడు కపిల మహా కపిల మహర్షి దగ్గరికి జ్ఞానం కోసం వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ దారిలో ఈ పల్లకీలో మోసి వాళ్ళలో ఒకడికి జ్వరం వచ్చింది పల్లకీని నలుగురు మోస్తారు బోయిలు అంటారు ముందు ఇద్దరు వీళ్ళకి నాయొక్కడు ఒకటి ఉంటాడు వాడికి చేతిలో కర్ర ఒకటి ఉంటుంది ఆ కర్రకు రింగ్ ఉంటుంది వాడు అడుగు వేసినప్పుడల్లా ఆ కర్ర నేల మీద కొడుతుంటే టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని బట్టి ఒక రిదిం ఉంటుంది ఆ రిదిం ప్రకారం ఈ నలుగురు నడుస్తారు అది పల్లకీ సిస్టమ్ నేను చిన్నప్పుడు చూశాను ఈ సిస్టమ్ చిన్నప్పుడు పల్లకీలో వెళ్తూ ఉండేవారు సంపన్నుల గృహంలో ఉండే యువతులు కుల అలా వెళ్ళేవారు తర్వాత పోయింది అది అది అలా టింగ్ టింగ్ కొట్టుకుంటూ ముందు నడుస్తాడు ఆ నాయకుడు హీఈస్ ది లీడర్ అలా అయితే బ్యాండ్కి ఇలా చిన్న పుల్ల కొట్టుకునే డైరెక్షన్స్ అలాంటి వాడు అనమాట అతను అతను హీఈస్ ది మెయిన్ పర్సన్ ఇది ఈ ఇవన్నీ వాయించే వాళ్ళు మెయిన్ కాదు ఈ పొల పట్టుకుని డైరెక్షన్స్ ఇస్తాడు హీల్స్ ది మెయిన్ పర్సన్ సో అదివే సో ఇతను మెయిన్ నాయకుడు ఈ నడిచేవాడు అతను మోయ్యాడు వీళ్ళే మోస్తూ ఉంటాడు అనివే వీళ్ళగా జ్వరం వచ్చింది ఇప్పుడు ఎలాగా ఇప్పుడు పల్లకి పట్టుడు ఇప్పుడు నాలుగు కార్ల కారుకి ఓ ఓ టైర్ పంచర్ పడిందంటే నాలుగు టైర్లలో ఆ కారు ఇంకేమవుతుంది ఆ పంచర్ దాన్ని సెట్ చేస్తే కానీ ముందుకు వెళ్ళదు మరి మూడు చక్రాలు ఉన్నాయి కదా నడిపించలేరు కదా సో ఇప్పుడు ఈ నాలుగో బోయి కావాల్సి వచ్చాడు బోయి అంటే కొంచెం దిట్టంగా ఉండాలి ఈ జడ ఉన్నాడు ఈయన దిట్టంగా ఉన్నాడు పైగా ఈయన దిట్టగా ఎందుకున్నాడు అసలు చెంతంటే ఏమిటో ఎరగట్టాయి ఎప్పుడు ఆనందంగా ప్రసన్నంగా ఉండడమే కానీ ఎవళ్ళు తిట్టినా నవ్వే పొగిడినా నవ్వే ఆయనకి అన్నం పెట్టమంటే ఈ మాడిపోయిన పెచ్చులు అవి ఉంటాయి గిన్నె అడుగున మాడిపోయి అవి పెట్టేవారు అలా ఆయన మహానందంగా తినేసేవాడు మంచి పుష్టిగా ఉండేవాడు ఎందుకంటే అసలు చింత కానీ దుఃఖం కానీ దెంగ కానీ ఎరగడు గనక అవయవాలు సహజమైన ఆరోగ్యంతో అలా ఉండిపోయి మంచి పుష్టిగా ఉండేవాడు అని అలా వర్ణించారు భాగవతంలో ఎనీవే సో ఆయన్ని ఏ దితంగా ఉన్నావు ఆ బోయి మోయి మహారాజు గారి పళ్ళకి మోయడం అంటే బోల్డ్ డబ్బు వస్తుంది ఆ ఆ స్కీమ్ వారం రోజులు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెయ్యి బంగారు వరహ ఇస్తా వారం రోజుల పనికి వీడు పొలాల్లో ఎంత ఓ పదేళ్ళు పనిచేసినా అంత డబ్బు రాదు హరిమోహన్ రా దిట్టంగా ఉన్నావు అని ఈయన ఎస్ అనకుండానే దెబ్బ కొతుకులాక్కెళ్ళి ఆ బోయి నిలబెట్టాడు ఆ నాయకుడు ఎందుకంటే వాడి ఉద్యోగం వాడికి ముఖ్యం మహారాజు గారి కోపం వస్తుందేమో వాడి భయం వాడిది ఇప్పుడు వాడు హీఈ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూమెంట్ ఆఫ్ ది కింగ్ సరే నడుస్తున్నారు బోయి మోసుకుంటూ నడుస్తున్నారు నడుస్తుంటే ఈయన స్టెప్ సరిగ్గా ఉండదు ఆ టింగ్ టింగు అింగ్ సౌండ్కి తగ్గట్టుగా స్టెప్ వేయాలి ఈయన స్టెప్పు మెల్లగా వేస్తున్నాడు పైగా కింద చూస్తూ వేస్తున్నాడు ఎందుకు కింద చూస్తున్నాడు ఏమైనా పురుగులు అవి ఉన్నాయేమో వాటి మీద కాలు పడకూడదు అని మామూలుగా మీకు మిలటరీ డ్రిల్లులో అలాంటివి ఏమి ఉండవు నడిచి వెళ్ళిపోతూ ఉండడా ఇది మిలిటరీ డ్రిల్లాగా నడిపించాలి దాంతో ఆ పళ్ళకి ముందుకి వెనక్కి ఊగిసిలాడడం ప్రారంభించింది రాజు ఆ తెర తొలగించ లోపల రాజు ఉన్నాడు రహు గొంతుడు తెర తొలగించి ఏమిటా నేను పల్లకి ఇవాళ కొత్తగా మోస్తున్నారా మీకు నేను తాగున్నారా ఏమి అని కోపడతాడు అని నాయకుడిని ఏమిటి పల్లకి ఇలా నడుస్తుంది వాట్ ఆర్ యూ డూయింగ్ అని కోపడతాడు నాయకుడినే కోప్పడతాడు ఒప్పటితే అయ్యా సమస్య వచ్చింది మహారాజా మా దోషం కాదుది నేను కొత్త బోయి అని పెట్టాం వీడు చూడడానికి దిట్టంగా బాగానే ఉన్నాడు కానీ ఆ స్టెప్పు సరిగ్గా వేయట్లేదు అని చెప్పాను చెప్తే రహుగణుడు వాడితో సరిగ్గా చెప్పు వాడికి అంటే మళ్ళీ మళ్ళీ నడుస్తుంది మళ్ళీ అదే పరిస్థితి అప్పుడు రఘుగణుడికి కోపం వచ్చి వాడిని ఎరా నువ్వేనా కొత్త బోయే అడిగితే ఈయనలా చూస్తాడు ఏం సరే కొత్త బోయే తెలుస్తుంది నేను చూడ్డానికి దిక్కగానే ఉన్నాలే నేను ఇక రోగం శుభ్రంగా మోయకుండా అంటాడు అంటే ఆయన అసలు ఏ సమాధానం ఎప్పుడూ చెప్పలేదు జడవల్ లోకమాచర్య ఏమీ మాట్లాడేవాడు కాదు చిరునవ్వు నవ్వు ఊరుకునేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి దయ కలిగింది ఎందుకు దయ కలిగింది వీడు యోగభ్రష్టుడే ఈ పల్లకీలో ఉన్నవాడు కూడా యోగభ్రష్టుడు ఆయన యోగ భ్రష్టుగా ఉండడం ఏమిటో ఆయనకి తెలుసు ఇప్పుడు యోగి ఆయన ఇంక ఇప్పుడు యోగ భ్రష్డు కాదు జీవన్ముక్తుడు ఆయన యోగ భ్రష్టత్వం ఆ లేడీ జన్మతో దైతో అయింది జీవన్ముక్తుడు కానీ ఈయన యోగ భ్రష్టుడు అందు గురించి దయ కలిగింది దయ కలిగి సమాధానం చెప్పాడు లేకపోతే చెప్పేవాడు కదా సమాధానం ఏమని చెప్పాడంటే దిట్టంగా ఉన్నది ఏమిటి ఆత్మ దిట్టంగా ఉంటుందా శరీరం దిట్టంగా ఉంటుందా దిట్టంగా ఉన్నా శరీరమే కృషించి శరీరమే ఆత్మకి ఈ వృద్ధి హ్రాసములతో సంబంధం లేదు అని చెప్పాడు ఆయన అనేప్పటికీ అయ్యి బాబు ఇదేవిటిరా ఇలా మాట్లాడుతున్నాడు ఈయన వెంటనే జంపబట్టాడు పళ్ళకి పల్గీలోంచి బయటికి ఒక గంట వేస్తాడు మొదటి మీద కండువా నడువు కడతాడు సాష్టాంగ ప్రణామం చేస్తాడు అయ్యా మహాత్మా నేను పొరపాటు చేశాను మీరు జ్ఞాని అయ్యి తెలియక మా తీసుకొచ్చి మిమ్మల్ని బోయి పెట్టాడు నన్ను మీరు ఎంత శిక్ష నేను అనుభవిస్తాను నన్ను క్షమించండి అంటే ఆయన అంటాడు శిక్ష అక్కర్లే అక్కర్లకి నేను ఆయనకి క్షమించడం చాలా తేనికా మహాత్ములు క్షమించడానికి అర నిమిషం కూడా టైం పట్టదు అలా క్షణంలో క్షమించేస్తారు వాడు అడగకుండానే క్షమించేస్తారు నిన్ను క్షమించేసారు నీకు ఇంకేం పర్వాలేదు అంట నేను కపిల మహర్షి దగ్గరికి ఆత్మజ్ఞానం కోసం వెళ్తున్నాను మీరు కపిల మహర్షి దగ్గర వాళ్ళక్కర్లేకుండా దారిలోనే మీరు దొరికారు మీరే కపిల మహర్షి మీరే నాకు బోధించండి అని అడుగుతారు అడిగితే అప్పుడు ప్రారంభమవుతుంది బోధ ఆయన బోధిస్తాడు దానికి రహుగణ జడభరత సంవాదము అనే పేరుతోటి భాగవతంలో నాలుగో స్కంభంలో ఉందని గుర్తు నాకు నాలుగో లేకపోతే ఐదో సో చాలా అద్భుతమైన బోధ చేస్తాడు మనోవిజయము మనస్సుపై విజయాన్ని ఎలా పొందాలి అని ఫార్టీ ఫార్టీ ఫైవ్ అధ్యాయం ఆ తర్వాత భోగాసక్తిని ఎలా జయించాలి ఆత్మస్వరూపము ఈ రకంగా ఐదారు అధ్యాయాల్లో ఆయన ఆత్మస్వరూపాన్ని జ్ఞానాన్ని బోధిస్తాడు సో ఈ విధంగా ఈ శుచీనా శ్రీమతాంగేహేకి రఘుగణ మహారాజు దృష్టాంతమైతే దరిద్రానాం ధీమతాం తులేజాయతే అన్నదానికి ఈ జడభరతుడు దృష్టాంతం కాబట్టి సో యోగభ్ర మనము త్యాగాన్ని అభ్యాసం చేయాలి త్యాగమయమైన జీవితాన్ని జీవించాలి కానీ మోక్షమన్నది దూరంగా లేనేలేదు వి విల్ గెట్ ఇట్ సో అది ఆ కథ మంచిది ఏతద్ది దుర్లభతరం ఏతద్ది జన్మ దరిద్రా దుర్లభతరం సో ఈ జన్మ అంటే దుర్లభతర అంటే కంపారెటివ్ డిగ్రీ అది బెటర్ అనర్థం బెటర్ అంటే బెటర్ పక్కన ధ్యాన్ ఒకటి ఉంటుంది బెటర్ ధ్యాన్ దాని పక్కన ఏదో ఉంటుంది అలాంటి పదం అది తర సో ఈ జన్మ చూసారా ఈ జన్మ అంటే ఏమిటి దరిద్రానాం యోగి నాం కులే దరిద్రులు యోగుల యొక్క కులంలో పుట్టడం లైక్ జడభరత లైక్ భగవాన్ నమ్మున ఈ జన్మని చూశారు ఇది అత్యంత దుర్లభమైనది చాలా దుర్లభమైనది నిసర్గదత్త మహారాజు కూడా అలాగే చెప్పచ్చు ఆయన చాలా భేదాల కుటుంబంలో పుట్టారు ఆయనకి సమర్థ సమర్థ ఏదో మహాత్మలు ఒక ఆయన ఉన్నారు ఆయన వీళ్ళు ఇంటికి వస్తూ ఉండేవారు సో ఆ రకంగా మహాత్ ఆయన్ని యంగేజ్లో ఉండగానే పెళ్ళేది అయింది యంగేజ్లో ఉండగానే ఆయన్ని ఏదో అడిగితే ఏదో మంత్రోపదేశం చేసి ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు మూడు వితిన్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆయన జ్ఞాని అయిపోతారు సమ మన నిసర్గదత్ చరిత్ర సో అలాగే ఏదో ఒక ఒక్కపిసరు ప్రారంభం ఆటంకం ఉండడం చేతి ఈ జన్మ కలిగింది లేకపోతే అసలు పూర్వజన్మలోనే వాళ్ళు యోగాన్ని పొందేసి ఉండాల్సిన మాట లైక్ దాట్ సో దరిద్రులైన యోగుల కులంలో పుట్టడము ఇది మరింత దుర్లభము దేనికంటే దుర్లభము అంటే పూర్వమపేక్ష పూర్వంలో చెప్పినటువంటి సుచీనాం శ్రీమతాంగేహే అని చెప్పారే దానికంటా కూడా ఇది ఎక్కువ దుర్లభమైనటువంటి జన్మ థోక్త విశేషణే కులే ఈృశం జన్మయత్ ఇటువంటి జన్మ ఏది కలదో నేను అన్వయం చెప్తున్నా ఇటువంటి జన్మ అంటే ఏంటి యోగినాం ధీమతాం దరిద్రానాం కులే అనే జన్మ ఏది కలదో ఇది పూర్వం చెప్పిన జన్మతో పోలిస్తే అంటే శుచీనాం శ్రీమతాంగేహే అనే జన్మతో పోలిస్తే మరింత దుర్లభమైనది మరింత గొప్పది అని ఆ శ్లోకం కాబట్టి ఈ శ్లోకాలను బట్టి తెలిసిందేమిటంటే సార అని చెప్తున్నా ఎవరు ఏ జన్మలు పొందుతారు ఇప్పుడు ఏ మనం స్వర్గానికి వెళ్ళొస్తామా లేకపోతే డైరెక్ట్గానే ఏదైనా జన్మ వస్తుందా మరి దరిద్రుల కొంపలో పుట్టిస్తే లాగరా బాబు అని ఇలాగ అది కాదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఏమిటంటే పాయింట్ ఈస్ వన్ ది ఆల్ దిస్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ సారం ఏమిటంటే మీరు యోగ మార్గంలో ముందుకు నడవండి మీరు నష్టపోయిదేమీ ఉండదు అంతా లాభమే కానీ ఈ మార్గంలో నష్టము లేదు సంసారము భోగ మార్గంలో అంతా నష్టమే కానీ లాభము ఏమీ లేదు కాబట్టి మీరు విధులు పెట్టేది వర్త్లస్ దాన్ని విధులు పెడుతున్నారు తప్ప వర్దీ లేదు యోగాన్ని మీరు తప్పనిసరిగా టేకప్ చేయండి అనే గాని ఈ జన్మ వస్తుందా జన్మ వస్తుందా అంటూ జన్మల గురించి డిస్కషన్ తాత్పర్యం కాదు మంచిది తర్వాత శ్లోకం అందాము బుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం సంసిద్ధ కురునందన సరే మరి అయితే యోగుల ధీమంతులైన దరిద్రులైన యోగుల ఇంట్లో వీడి జన్మించిన తర్వాత ఏమిటవుతుంది ఇంకేమవుతుంది పూర్వజన్మలో ఏ పాయింట్ దగ్గర ఆ యోగ సాధనని విడిచిపెట్టేశాడో అదే పాయింట్ దగ్గర వీడు మళ్ళీ ముందుకు తీసుకుపోతాడు మరి పూర్వజన్మలోదంతా మరిచిపోతాడేమో కదా ఏమీ పర్వాలేదు మరిచిపోడేవేమో మళ్ళీ గుర్తుకొస్తుంది సో ఆ యాస్పెక్ట్ దరిద్రులు అంటే సంపన్నులు కానీ యోగుల గృహంలో పుట్టిన తర్వాత నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఇంకేమిటి జీవన్ముక్తియే అది ఎలాగ సంపన్నమవుతుంది ఎలా ఘటిల్లుతుంది అని ఈ శ్లోకంలో చెప్తే అక్కడ ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది ఆ యోగభ్రష్ని యొక్క స్థితిని వదిలించే టాపిక్ కంప్లీట్ అవుతుంది అది ఈ శ్లోకం ఇప్పుడు మనం అన్నటువంటి నలభై శ్లోకం తత్రం బుద్ధి సంయోగం ఈ నలభై శ్లోకాన్ని మళ్ళీ క్లాస్ శనివారం నాడు మనం టేకప్ చేసి ఫినిష్ చెప్తాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాన్ని